మీకు ఎలాతో చేయగా నడుచుకోని తనియ అంటే తమ్ముళ్ళు తమ్మురా కురు సభ పుట్టిన తల్లము హరి ఎంత చెప్ప ననుమానము లేదని మర్దనమున్న కయ్యడు వెనగుంజేయను వెనయ్యుడు గటకంగా జరిగిన విశేషముల జనాడున్నాడే చెప్పినాడు అనుసా ఇక మనకు సంధి అనేది లేదు తీర్థమునకు బయలుదేరవలసి ఉన్నది మనము అని అద్భుతం లేకుండా అద్భుతని రూచి ఏ ప్రభో మాకు ధన్మచ్చు ఉన్నదే ఆ ధర్మము అమ్ము పొందకుండా ఎలా ఉండును విధానము చూడవేమ స్వామి వాక్యముల పూల వెనక వేరుగా ఉపాయము లేదయ భక్తి సుయోధను తోట వ్యర్థమైపోగా నన్ను బంధించడానికి ప్రయత్నం చేసినారయ్యా వాళ్ళంతా ఇంకా వారితో మనకేమి సంధి అనే తమ పుత్రునిపై పాపము లేకునిపి సమరమ్మే నీకు పాపము లేదు పాడు లేదు ఇక యుద్ధానికి సన్నద్దు కావలసింది అని చె చెప్పినాడు స్వామిలన్న ముఖం నిలిపి సమయమునందు దృష్టి నిలిపినటువంటి వారయే అతనుల గలయంగి బాహాగర్ కలిగిలు నడపిన మనకు యుద్ధము దప్పదు కనుక మన ఏ దక్షిణల సైన్యమును ఆ చక్కగా నడిపింపగలిగినటువంటి యొక్క నేపతి ఎవడో సుమా మన యొక్క సైన్యమునందు బాహువీ మత్స్యత్వమునకో అంటే సహదేవుడు అనేకము అనేక బంధువులు తమ్ముడు సైన్యము కలిగినటువంటి వాడు సుమా మత్స్య భోపతి విరాటుడు ఆయన అయితే బాగా ఉండునని నాకు తోచుతున్నది అన్నాడు తదనంతరం చేయండి తని ఆ నగురుడేమో స్వపదులు చేస్తే బాగా అంటే ఆ అర్జునుడేమంటాడు అగ్నికుండమునందు మహాపురుషుడు కవచము ధనస్సు అంగుల పొజి మొదలైనటువంటి సాధనములన్నీ కూడా ఆ కోమకుండము అట్టి కుండముందే పుట్టే విషమా దొట్టని తలకదా కాబట్టి ఎట్టి దొట్ట జుమునుడున్న అడే సర్వ కొండటానికి తగునని నాకు తోపుతున్నది తగు కాబట్టిన వారెవరు తాకున్నదే థాటికి ఓర్వదేరు గనుక దృష్టని సర్వసన్యాధిపతిగా చేసి అతని తమ్ముడు వైపును సంహరించడానికి పుట్టినవాడు గనుక శిఖండిని అతన్ని ఒక దండనాదునిగా ఒక అక్ష ఉనికి అధిపతిగా ఆయన్ను కూడా చేయవలయునుకల చూడు గోవిందుని చూపి సకల చదాచర తారసమ్యములు తెలిసినటువంటి మహాపురుషుడు మనకు సర్వేశ్వరుడు నాడిక్కడ మహాత్మును నిరూపించిన వాడుగా వారు ఎవరని చెబితే వారే మనకు అరుటయుదామోడుగా అంటే చెప్పినట్టుగా నృత్య వాడయ్యానికి ప్రత్యేక నాయకులను ఏడు అక్షోహులకు ఒక్కొక్క అర్థోహుడికి ఒక్కొక్క నాయకుడు ఉండవలైన వారిని కూడా తమరే నిర్ణయించవలసింది అన్నాడు దేవకి నందను నిత్త అంటే ఏమంటాడు స్వామి తి పరామనిధి అయిన పాంచాలపతి అమానుష తేజుడు అమాషమైన తేజస్సు గల విరాజుడు అతి సాక్ష్యకైను అది భయంకరము అయిన సాక్షిక జరాంగని కుమారుడు చెయ్యకనుడైనటువంటి యొక్క సహజేవుడును యదు వంశమును ఉత్తముడైనటువంటి యొక్క చేకితారుడును ఇద్దరంగడు శిఖండిని రక్తి కలదు సాల పెంపు గలరు కుమిటి తెంపు గలరు కో చే అచ్చోహిణులకు అధిపతులుగా చేయవయ్యాని ఎంతో మహా అభిమానము ప్రేమ అస్యము బలము కలిగినటువంటి వారు నిశ్చయించి దృఢములు నిశ్చయించి బలమున్నదే అంత ఎక్కువ ఉన్నప్పటికీ అది నిస్తారమునుమా సారజీనమైనటువంటిది మన సైన్యమంతా చాలా సారం కలిగినటువంటిది ంచి శ్రీకృష్ణ స్వామి వారు చెప్పినట్టుగా పార్వపతుడు మొదలైన వారిని అందర్నీ కూడా ఒకొక్కడికి అధిపతిగా అభిషేకించి అందువలన శ్వేతుడే పేరు వెలిగే కలిగి ఉన్నాడు ధృష్టజ్ఞష్ట ఆధిపత్యము విశేష దృష్టితో జయించి సర్వసేనాధిపత్యము పట్టం సర్వసారి గౌరవులతోటి కయమ్మనము గురుక్షేత్రం మనము వినియంగోధమని చెప్పి ఆ యుద్ధమునకు ఆ కురుక్షేత్రమున్నదే మహాపవిత్రమైనటువంటి యొక్క స్థానం కనుక అక్కడికి పోదాం సుమావనము వారి నెల్ల ధనంజయనకు వారిని మొత్తాన్నంత అర్చు ఎంపుడు నెయ్యం కుందక నీవు కంటికి దెప్పి మాట దిమ్మదులాగదు ఎంత తక్కువ తువీది బుద్ధుకొని చేయు అర్జునా నీవు వీళ్ళీ కూడా ఎప్పటికప్పుడు కంటికి రెప్ప విధంగా యే సమయమునందు ఎవరిని ఆదుకోవలసి ఉన్నదో ఆ ప్రకారంగా ఆదుకొని రక్షిస్తూ ఉండవలసు పరమేశ్వరు గలూ ని మొత్తానికి కావచ్చు నీవు రక్ష అయితే నీకెవరయ్యా రక్ష అంటే దామోదరుడు శ్రీకృష్ణ స్వామి వారు నీకు రక్షగా ఉన్నాడు కనుక నీకు భయం లేదు అనే ప్రస్థాన భేది పరం ప్రేది ఉన్నది బయలుదేరేటప్పుడు వేసేటటువంటి వేయించ వలసిందని ఆజ్ఞాపించినాడు బీదెండ తాకున్న బీదలు పచ్చి కోడలు మార్చిత కదా పచ్చి కోడ ఏ ప్రకారంగా పగులును ఆ ప్రకారంగా త్వరి చేత వాయించినారట వాయించగా ధ్వచేత దిక్కులన్నీ పగిలిపోయినలబడియే ఆ కాగినటువంటి అసలు గట్రా అలా పొంగును ఆ ప్రకారంగా సముద్ర జలం అంతా పొరంగి ఆ యొక్క ధ్వనియే జల ముచ్చిన చేపలు మెన్నంత పోరపి పడవ మీద ఎత్తినటువంటి జనతాప మాదిరిగా ఆ గగనమంతా పూరదిల్లి పోయింది కుల పలు వద్ద పెద్దది బాబో నట్లెదు సెలగే ఆ కుల పాలు బతములన్నీ కూడా వద్దాయున వచ్చేలా ఆ త్వరి చేయును ఆ ప్రకారంగా త్వరి వలికినవి గుమ్మ సాధి ఉన్న తిరిగే భూమి అవతలతో కుమరసారి వారినిగా గిరికర గిరిగరా తిరిగి తిరిగింది సర్వభూతములు ప్రయాణ పేది నిశ్చతరే ప్రయాణ పేది ఉన్నదే దాని యొక్క నిక్షలమైనటువంటి యొక్క భంకారం సరిచేత ఈ ప్రకారంగా జగత్తు యావత్తు కంపించిపోయింది సుమా పెళ్లికి పోగుతరం ఉన్న పండు నల్లలు దారులు పుత్రులు చారులీ శృంగారం చేసి ఆ పెండికి పోయినట్లుగా చక్కగా అలంకరించినారట తమ అనేక ఆభరణముల చేత వర్తముల చేత పుష్పమాలల చేత అలంకరించుకున్న వారై పాండవుడు సర్వేశ్వరుడు సాధ్యకి మిగిలినటువంటి రాజులంతా వీరి సంభవోదార సము ద్రౌపది ఆ ప్రకారంగా సంగులయ్య ఆ వెళ్ళిన పుణ్యశీ కథ కలితములు అయిపోయే మహాదేవి ఉన్నదే ద్రౌపది దగ్గర ఆరోగ్య తీసుకున్నటువంటి వారై పుణ్యశీలంతా అనేక విధములైన మంగళ ద్రవ్యములు అక్షతలు పువ్వులు మొదలైనటువంటివన్నీ కూడా చల్లగా వాటిని గ్రహించి మంగళకరములైన శనము గోచరిస్తూ ఉన్నవి వారికి గుండి తన యాభన శ్వేత మున్నదే ఉన్నదే చోహనైనటువంటి గొడుగు పట్టినాను అది ఎలా ఉన్నది అంటే ఆ చంద్రపంశపు రాజుడు కనుక వారు మోలు మరి యొక్క ప్రయాణ సమయంలో తోటానికి వచ్చిన చంద్రుడా వక్షస్థలం వనమాల ప్రకాశిస్తూ ఉండగా ఆ చములున్నాయే తాంధర్వాస్త పక్కములు ధరించి నగలపై హరి అప్ప నగల Are people hiding away from a hundred percent of my heart? And So pay for that! Can we ask you if you were future soon? There are the people who go finding out her life From aagus and mind again Our main receptionpromise today is to stop The audience are just heard from me. గగన భాగాన్ని యావత్తు ఆవరిస్తూ ఉన్నది గాంధీ యువ తోడ ఎక్కువ పూర్వాపల భాగం ములగున్న వాణములగాంధి వారిని ముందు ధరించి భూపతికి దక్కి దేవ దత్తమ్ము పూజించి దేవదేవు పంచజయ పలుకులుందో ఆ ప్రకారంగా వచ్చినటువంటి వాడయ్యా సమరాజులన్నిటికి వచ్చి నమస్కరించినటువంటి వాడై భీముడు నకుల సహదేవుడు సమర్థమైన రాజులంతా సమర్థమ యొక్క ఆయుధములు కలిగించి రథముల మీద ఎక్కినటువంటి వారై వారంతా వచ్చినారు మనోహరంగా ఉన్నది సైన్యం మహాభయంకరంగా కూడా ఉన్నది ఆ ప్రకారంగా బయలుదేరినాడు పరిచారకులు పటలుగా కూర్చివెడల దండు పరపై సమస్య పరిచారకులున్నారే అనేక విధములైనటువంటి యొక్క వస్తు వాహనములన్నీ తీసుకొని గుణారములు వేయటానికి ఏరుగులకు రథములకు యొక్క కొరములకు కావలసినటువంటి యొక్క పరికరములన్నీ పండ్ల మీద రథముల మీదేసినారు వారంతా సమద్రం బయలుదేరిపోతూ ఉన్నదా ఉన్నది ఆ సైన్యములకు దేవతాయతనకు నలసడి కాకుండా పరిహారం దేవతాయతనములకు ఏమి సందడి కలుగుకుండా వాటిని పరిహరించి సైన్యములు పోనిచ్చినారుదలగా నిరూపించి నిలిచే హిరణ్వతి అనే యొక్క నది దగ్గర తమకు విడుదలగా నిరూపించి అక్కడ విడిసినారు పాండవులు విని కర్ణాటలతో గతారుల వలన విజయమంతా కూడా పాండవులు ఎత్తి వచ్చినారు అని విని విని కూడా విననియట్టుగా ఆ భీష్మ ద్రోణాదులతో ఏమంటాడు దుర్యోధనుడు సఫలంగా మనము లెందు మాటలు చెప్పు అమరాంతకుడు నాడే శ్రీకృష్ణ స్వామి సంధి కై వచ్చాడు కాని మనం అంగీకరించలేదు ఆ కోపం చేత ఎన్నైనా చెబుతాడు కనుమీద కురుక్షేత్రం అని పలికి కాబట్టి మనం కూడా ఇద్దరికి బయలుదేరిపోవలసిన మనకు కురుక్షేత్రమే దుశ్శాసో కన్ను కంధారమతి సమస్తం గోను సమకట్టు అని దుశ్శాసు నుంచి నీవు కరుడు సమస్తమైన విషయాన్నంతా సమసిద్ధము చేయవలసింది సరకులు పైసేయు పలు మాసుల తిరుగుడు సమరుత్సాహ తముదయం ఆహార ధాన్యములు వంట పాత్రలు ఆ గుడారములు ఇవన్నీ కూడా ఆ సమకూర్చుకోవలసి ఉన్నది కనుక వాటినన్నింటినీ సమకూరుస్తూ ఉన్నారట ఆ మహాసమ్మ చంద్రోదయ సమయముందు సముద్రం కదా అలా గుర్ని ఆ ప్రకారంగా భూమి హత్యపురము అపరటినమున కురు కొలువుకోటముల నుండి ఆ రెండవ రోజు నాకు యోగం వచ్చి కొలువుకోటం వరండి ప్రముఖల సహోదర పలుకుతున్నయ్యే దుశ్శాసనుడు మొదలైనటువంటి యొక్క సహోదరులతో కూడి అది భయంకరుడు ద్రోణాచార్యుడు ఆ సత్తు భయంకరుడైనటువంటి యొక్క ద్రోణాచార్యులను దాహలంపంలో రాధాసు ఆయుద్ధం అంటే మహోత్సాహం కలిగినటువంటి యొక్క ఆ పరాక్రమణి చేయ వైభవశాలిందో ఆ శౌల్యము వైభవం చాలా ఉన్నటువంటి యొక్క శల్యుడు ఆచార్యులు కనుక ఈ పదకొండు మంది మన యొక్క పదకొండు అక్షోహులకు నిశ్చయించి వారి పిలిపించి తగు మాటలాడి వారిని ప్రార్థించి ఆ దుర్యోధనుడు సకలభిషేకము గడోత్సవం కనుక మీరు యొక్క అక్షభలకు నాయకులుగా ఉండి वार अभिषेक राधा नी गोड़ा को ఆ పితాపహుడు నాడే పీతుల దగ్గరకు పోయి ఆ ప్రణాపము చేసి ఆ పాదముల మీద పడి నమస్కరించి పదకొండు మందిని పదకొండు అక్షోహులకు అధిపతులుగా నిలయించినాను నేను అభిషిక్తులు చేసినాను చేతులు చెప్పి చేతులు జోడించి మనలు నేతకు కూడి తగ్గి దింప నిందర మన సక్కటే తనకు తప్పు కదా బహుదేశ నేర్చునే కానీ వీళ్ళంతా వివిధ దేశం కాదు ఒక ఊరు కాదు ఒక పట్టణం కాదు కాబట్టి వీరందరికీ ఒక నాయకుడు ఉండవలసిన అలా లేకపోతే ఎవరితో వారు చదిస్తూ ఉంటారు దానికి పొలు మనిషి వాడు సమర్థమైన సైన్యములకు అధిపతిగా ఉండవలసి ఉన్నది కౌరవులకు ఆ నక్షత్రములకు చంద్రుని మాదిరిగా కౌరవులకు కనుక ఈ సర్వ సైన్యాధిపత్య భారమున్నదే నీవు ద్రహించి మమ్మూ ఈ తరంగముందు దరిచేత్త వయ్యా సర్వసైనాధిపత్యము నిర్వహించు నీవు దక్క నిన్నొక్కరుడు మీ వైరస్ చెప్పువా కలెది ఆ నీవు దక్క మరి ఒక్కడు లేడుసు మా సర్వసాధిపత్యములకు దగినవాడు ఉంటే నీవు చెప్పవచ్చును ఆయన విని గంగేయుడు భారేమంటాడు మీరు పాండుసుతులు నావయ నా కొ రూపా మీరు పాండుసులు ఉన్నే పాండవులు ఇద్దరు నాకు సమానమయ్యే ఉన్న రూపవలుక వలయుగయ్య నేన ఒత్తు మీలో నాయునికి తండ్రి అంగ అభిప్రాయం ఉన్నదే నా మనస్సులో భేదము లేదు గాని మీ దగ్గర ఉన్న కారణం చేత యుద్ధమైతే మీ పక్షాన వచ్చే మాట నిశ్చయము నేను తగ పోల దుర్పి సైన్యాధిపత్యమునకు నన్ను ఉండమని చెబుతూ ఉన్నావు కనుక అలాగే ఉంటాను నన్ను ఎదుర్కొని మార్చనగలిగినటువంటి యొక్క శూరుడు జగత్తులో లేరు కిరీటికి నొక్కేను అవ్వనక లేకునే కిరీటి ఉన్నాడే అచ్చను యువకుని మాత్రం నేను జయించలేను ఎందువల్నంటే అతడు అదే దివ్యాధములు సంపాదించినాడు తపస్సు చేసి ఆ కారణం చేతని ఒకరిని జయించలేను గాని దరుకుంటూ మును పెట్టి తక్కువ రూపడదు వాటి మీద మాత్రం తెగించి కొట్టమా ఎందువల్ల నాకు చేతులు రాగో వాటి పట్టడానికి వారు కూడా నా మీడిగా రాజు మా చెంచి నన్ను కొట్టలేడు వారు కూడా అప్పటి తగిన భంగి అయ్య నడి ఎక్కుండే అప్పుడు ఇది పోతాము ఎలా ఉండును ఆ ఇతర ముందు కన్ను నన్నుకే బరుపు కనులు పంపితే పంపు ముందు లేదు నన్ను పంపుతానంటే అలా అలా సకల సేనాధిపత్యం పోన నేను దుమ్ము పోపతనయా అది చేర్వ సైన్యాధిపత్యాన్ని వహించడానికి వీల్లేదు గురుక ముందు కనుడు అంటావా లేకపోతే నన్ను నన్ను అంటావు క్యాల్సవయ్యా కన్నుల్ కౌరవ పడితో ఎట్లని అంటే కన్నుడేమంటాడు ఎప్పుడు కొత్తదిగానే ఎప్పుడు పితుడు నేను అప్పుడని వచ్చు అతను సభలో నల్ల ఇప్పుడు కొత్తగానే ఎవడు ఎందుకయ్యా పీతుడు పైదే నేను ఇష్టములోకి రాను అని ఎప్పుడు చెప్పాను సుమాంగ నన్ను నట్లగాక ఎన్ని సమోసే నాధిపత్య భాత పంచ పంధనకుని పునీయ భీతుడు అంటే సరే అలా అయితే కట్టు అన్నాడు అంటే సర్వ సైన్యాధిపత్య పట్టమున్నది దాన్ని పంచినాడు పీపుని ముఖముందు బంగారు కలశముల చేతంగా తెప్పించి మంత్రముల దిషితంత్రంపుత సైతుండే ఔషధులన్నీ ఆ ఓటదులన్నీ అందులో వేసి చేత సంతముల చేత అభిషేకించిన పరమ భక్తిని పతులను తూ పటోజు అని చేసి అచ్చోహిణీపతులను చూపి సినటువంటి వారు అని సర్వసైన్యాధిపతిత్వానికి పట్టం కట్టినాడు అతని పాఠాదం గురిసే ఆహా భీష్ సర్వసైన్యాధిపత్యం కట్టే సమయంలో గగనుంది రాజు పట్టిన పడినవి రక్తమయ్యి నగము పిడుగులబడి నగరమున జగరముందు మేఘములేవి లేకుండా కడిపురం అంతటా కూడా పిలుగులు పడ్డవి దానికి జనలో విహీనతబంధంగా ఆన తత్సన దాని భయంకరములైన ఉత్పాతములు కలుగుతున్నవే అని అంతా నిరుత్సాహపడగా భయములేదు మా అని దానికి తగినటువంటి శాంతి పౌష్ఠక విధులన్నీ చేసినాడు దానాదులన్నీ తల్లి తండ్రి వెనుకొన్న పొల్లవాల్లవడం వాటి కడుగు పోయి తనయగా నొల్లక పైనపు వీడ్కోన ఎత్త నడిసి ఎత్త వెనూ గాంసారి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళి వారి యొక్క అనుమతి తీసుకోవలసి ఉన్నది కనుక వెళ్ళి నాయనా యుద్ధానికి బయలుదేరిపోతూ ఉన్నాం సుమా అది ఒక మాట అన్నాడట వారి ప్రతివచ్చనవులు గాని వారి యొక్క ఆశీర్వచనవులు గాని ఏమీ గ్రహించలేదట వద్దంటాడు అని తను ఇచ్చ నడిపేసి బయలుదేరి వెళ్ళిపోయాడట దుర్యోధనుడు కురుక్షేత్రిందమణీయ ప్రదేశములిచి నడిపినేత్రానికి సన్నద్ధములైన సమయము రామ్మా అటు పాండవుల యొక్క సైన్యము ఇటు కౌరవుల యొక్క సైన్యము రెండు వీడులు కూడా సన్నద్ధమైనవి కృష్ణుడు రాకీయం సంఘ యుక్తముగా పాండవ కౌరవ వీరుల కంధనరిగిం బలంబుల పెళ్ళు కూడా గర్వాధతనాతికేతుడైనా బలభద్రుడు విని ఆత్తుడయ్యే